కీర్తన ముప్పై పండించితే కలుగునా పరమాత్ముని దాస్యము నిండుమతి నుండితేను నెరవేరుగాక పండించితే కలుగునా పరమాత్ముని దాస్యము నిండుమతి నుండితేను నెరవేరుగాక బాధకు ఓపనివాడు పాపము సెయ్యనే పోది సేయ తొలుతేమి బుద్ధి లేదా సాధువల నుండితేను సర్వేశ్వరుడే తన్ను వాదులాటలెల్లమాన్పి వహించుకోలేడా దండుగ కోపనివాడు తప్పులు చేయగనేలా ఉండరాదా తానుండెవడికా నను ఆశతోడ కోరక కోరత తండు ముండై లంపటాలు తగిలినా తనకు వాళ్లకు కోపనివాడు వచ్చి పూటవడనేలా ఒలసినట్లు తనంతనుండరాదా కలకాలము శ్రీ వెంకటనాథు గొలిచితే అలరి అభయమిచ్చి అట్టె కావనోపడా